కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై ఇదే చాలదా మమ్ము నీడేతను అదన నవ్వడిరుగు నటమీది పనులు ఇట్టే పంచ సంస్కారాలెచ్చోట నుండి నాను పట్టైన మాకు ప్రమాణము మట్టుగ నీ రూపనామములెందు నుండి నాను కట్టగడవారై న ఘన పుణ్యులు పలుకవైష్ణవేశాషెందు నుండి నాను వలనుగమాకూ సహవాసయోగ్యులే తల కొన్న దాసాను దాస్యమేందు నుండి నాను అల కర్మదూరులైనా అంతరంగులు ఎక్కువ సంకీర్తన మెచ్చోట నుండి నాను అక్కడ పరమ పదమది భాగ్యము చక్కగా వేదశాస్త్ర సమ్మతమునిదియే పక్కన శ్రీవేంకటేశు పరమార్ధమునిదే